విచారించుకొనేవారి వెర్రితనమింతేగాక ఎసట బంగారుతోడ ఇనుము సరియవునా బహుజన సమ్మతపు పనులే ఈడేరుగాక మహికి వేగైన పని మనబోయినా విహితపు అగ్రపూజ విష్ణునికి చెల్లెగాక సహజపు శిశుపాలు చలములు చెల్లెనా విచారించుకొనేవారి వెర్రితనమింతేకాక ఎసట బంగారుతోడ ఇనుము సరియవునా సర్వజన సర్వజనహితుడైన జనుడే వర్ధిల్లుగాక గర్వీ అయిన కంటకుడు కడతేరీనా పూర్వమందు ధర్మజుడు భూమికి రాజాయగాక నిర్వహించి కౌరవుడు నెరవేరేనా విచారించుకొనేవారి వెర్రితనమింతేకాక ఎచట బంగారుతోడ ఇనుము సరియౌనా పొందుగా చేసిన పుణ్యమే మేలిచ్చుగాక కందుకొన్న పాపము సుఖము నిచ్చినా చెంది వెంకటేశ్వరు సేవించి గెలిచే ప్రహ్లాదుడు ఇందరిలోన హిరణ్యుడీడేరగలిగేనా విచారించుకొనేవారి వెర్రితనమింతేకాక ఎసట బంగారుతోడ ఇనుము సరియవునా